మేలుకో శృంగారరాయా మేటి మదన గోపాల మేలుకోవే నా పాల మించిన నిధానమా సందడించే గోపికల జవనవనములోనా కందువ తిరిగే మదగజమవు ఇందుముఖి సత్యభామ హృదయ పద్మములోని గంధము మరిగినట్టి గతి కూడి రుక్మిణి కౌకిట పంజరములో రతి తి ముద్దుగురిసేటి రాచిలుక సతుల పద ఆరువేల జంట కన్ను కలువలకు ఈతవై పొడమిన నా ఇందుబింబమా వరుస కొలనిలోని వారి చన్ను కొండలపై నిరతివాలిన నా నీల మేఘమా సిరిను రమునమోచీ శ్రీవేంకటాద్రిద గరిమవరములిచే కల్పతరువా